వస్తు విష వస్తున్ ఆరోపుకయ్యేహే అవస్తు బాధి వస్తు కథన్ అపవాదు కయ్యేహే అని మనకు పండిత్ పీతాంబర్జీ వారు చెప్పిన ప్రకారంగా లేని ప్రపంచాన్ని ఉన్నది అని చెప్పి మళ్ళీ ఆ ప్రపంచము ద్వారా శాఖా చంద్ర న్యాయము స్థూల అరుంధతి న్యాయము అనుసరించి లేని ప్రపంచమును చూపెట్టి ఆ ప్రపంచము ద్వారా ్రహ్మమును బోధించి మళ్ళీ లేని ప్రపంచాన్ని లేనట్లుగా చెప్పింది శాస్త్రం దీనికే అధ్యారోప అపవాద న్యాయము అంటారు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచే శిష్యా నాంబోధ సిద్ధ్యార్థం తత్వజ్ఞి కల్పి తక్రమ అనంటూ మనకు సంప్రదాయకులు చెప్తారనమాట అధ్యారోప అపవాదాభ్యాం లేని ప్రపంచాన్ని అధ్యారోపం చేసి మరి దాన్ని స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించి దాని ద్వారా శాఖచంద్ర న్యాయం చేత ఈ లేని ప్రపంచం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పంచకోశాలు జాగ్రత్తాది అవస్థలు ఇవన్నిటిని ఆరోపణ చేసి వాటి ద్వారా లక్ష్య రూపమైనటువంటి బ్రహ్మమును అనాత్మైనటువంటి దేహాదుల ద్వారా ఈ ప్రపంచం ద్వారా సూచించి మరియు లేని ప్రపంచాన్ని లేనట్లుగా చెప్పింది దీనికి అధ్యారోప అపవాద న్యాయం అంటారు ఒక మంద దృష్టి ఉన్నది అతనికి ప్రతిపదనాటి చంద్రుడు అగుపడడం లేదు కానీ ఒక సూక్ష్మ దృష్టి కలవాడు ఉన్నాడు అతనికి కనపడుతుంది ఆ మంద దృష్టి గలవాడు ఆకాశంలో చంద్రుడు ఎక్కడున్నాడయ్యా అని అడిగినాడు అప్పుడు ఆ సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు ఇతనికి మంద దృష్టి కాబట్టి నేరుగా చూపెట్టినట్లయితే చంద్రుడు కనపడడు ఎందుకంటే ప్రతిపదనాటి చంద్రుడు దారంలాగా సన్నగా ఉంటాడు కాబట్టి చూల దృష్టి వాళ్ళకు కనిపోయాడు అందువల్ల అతడు ఏం చేశాడంటే ఒక వృక్షానికి ఎదురుగా తీసుకెళ్లాడు ఆ చంద్రునికి ఎదురుగా వృక్షం ఉన్నది ఆ వృక్షానికి ఎదురుగా ఈ వ్యక్తిని తీసుకెళ్లి ఈ మంద దృష్టి వానికి ఆ వృక్షాన్ని చూపెట్టాడు చూపెట్టి అయినా ఆ వృక్షం కనపడుతుందా ఆ కనపడుతుంది ఇప్పుడు ఆ వృక్షంలో చివరి ఏదైతే శాఖ ఉన్నదో దాన్ని చూడన్నాడు చూసావా ఆ చూశాను ఇప్పుడు ఏం చెయ్యి ఆ శాఖను కూడా వదిలి ఆ శాఖకు చివరగా ఉన్నటువంటి ఆకు ఉన్నదే దాన్ని చూడన్నాడు చివరలో ఉన్నటువంటి ఆకును చూపెట్టాడు కనపడుతుంది ఆకు శాఖాగ్రహంలో ఆ కనపడుతుంది ఇప్పుడు ఆ శాఖాగ్రహంను కూడా వదిలిపెట్టి ఆకాశంలోకి చూడన్నాడు అప్పుడు ఆకాశంలోకి చూసేసరికి నేరుగా అతనికి ఆ ప్రతిపాదనాటి చంద్రుడు కనిపించాడు అయితే ఇక్కడ చెట్టును వృక్షాన్ని చూపెట్టేటువంటి తాత్పర్యం ఉన్నదా ఈ వ్యక్తికి తాత్పర్యం ఎక్కడుంది చంద్రుణ్ణి చూపెట్టేటువంటి తాత్పర్యం ఉన్నది చంద్రుని చూపెట్టాలంటే చూల దృష్టి ఉన్నది కాబట్టి సాక్షాత్గా అతనికి కనపడు అందువల్ల ఏం చేసేది ఈ శాఖ ఈ చెట్టు ఈ వృక్షము దీన్ని సహాయంగా తీసుకొని దాని ద్వారా చంద్రుణ్ణి చూపెట్టగలిగాడు అదడు చూశాడు ఆ చంద్రుడు ఉన్నాడు ఆకాశంలో చూశాడు ఆ విధంగా ఈ పరబ్రహ్మ వస్తువు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అనవరణీయాన్ని కాబట్టి ఇది తూలబుద్ధి కలిగినటువంటి వారి చేత తెలియబడదు అందుకని ఈ దేహాది సంఘాతాన్ని ఆరోపించి ప్రపంచాన్ని ఆరోపించి ఈ ప్రపంచము ద్వారా ఆ లక్ష్యమైనటువంటి బ్రహ్మను చూపెట్టి ఈ లేని ప్రపంచాన్ని లేనట్టుగా దీన్ని బాధ్య చేస్తుంది శాస్త్రం ఏస సర్వేసు భూతేశు గూడాత్మ ప్రకాశతే సకల భూతాల్లో ఉన్నది పరమాత్మ ఎక్కడో లేదు అణు అణువులో ఉన్నది ప్రత్యక్షం ఉన్నది కానీ ఆ దృష్టి లేదు అందుకని ఈ ప్రపంచాన్ని ఆరోపించి ఇక దాని ఎందు ఇతనికి నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన మొదలైనటువంటి అన్ని చేయించి వాటి ద్వారా మన నివృత్తి మరియు ఈశ్వరానుగ్రహం వల్ల చిత్త ఏకాగ్రత ఇవన్నీ ప్రాప్తమైన తర్వాత బుద్ధి సూక్ష్మమైన తర్వాత అప్పుడు దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శి బిహి అని ప్రకారంగా అప్పుడు అతనికి ఆత్మసాక్షాత్కరం కలగడానికి యోగ్యత ఏర్పడుతుంది కాబట్టి లేని ప్రపంచాన్ని ఆరోపించి చెప్పింది శాస్త్రము మరి తర్వాత దాన్ని అపవాదం చేసింది ఇది అధ్యారోప అపవాద న్యాయం అంటారు ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే ఇది ఆరోపం పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఇది అపవాదం ఈ విధంగా శాస్త్రంలోనే అధ్యారోప అపవాద న్యాయం చెప్పబడింది కాబట్టి ఈ విధంగా సంప్రదాయకులు కూడా చెప్పారు అధ్యారోపాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే నిష్ప్రపంచం ఎవరు బ్రహ్మం ఆ నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మమును ప్రపంచ రూపంలో ఆరోపించి చెప్పి దాన్ని అపవాదం చేయడం జరిగింది ఆ పరబ్రహ్మ వస్తువును చూపెట్టి లేని ప్రపంచాన్ని లేనట్టుగా అపవాదం చేయడం జరిగింది ఇది సాంప్రదాయోక్తే అధిష్టానే భ్రాంత్యా ప్రతీత అధిష్టాన మాత్ర శేషత్వం అపవాద సంప్రదాయకులు చెప్తున్నారు లేని ప్రపంచాన్ని అధిష్టానం ఆరోపించి మరియు అధిష్టాన జ్ఞానము కలిగించి అధిష్టాన మాత్రముగా శేషించి లేని ప్రపంచాన్ని అపవాదం చేయడం జరిగింది ఇది అపవాద లక్షణం లక్ష్యే దర్శయన్ తద్బోధన స్వస్య కృతార్థత దర్శయతి ఈ విధంగా బోధించిన పిరప ఆ ముముక్షు పురుషునకు ఎప్పుడైతే తత్వ సాక్షాత్కారమవుతుందో అధిష్టాన సాక్షాత్కారమవుతుందో అప్పుడు ఈ దృశ్య ప్రజాతమంతా కూడా బాధ్ చేస్తాడు అపవాదం చేస్తాడు లక్ష్యమును తెలుసుకున్న తర్వాత ఆ లక్ష్య అయిన తర్వాత ఆ ప్రపంచాన్నంతటిని బాధ్యస్తే తదేకోవశిష్ట శివ కేవ లోహం అని ఈ విధంగా అధిష్టానావశేసు నాశకల్పిత వస్తున్నా అని చెప్పిన ప్రకారంగా అధిష్టానమే అవశిష్టమై ఉంటుంది ఆ అధిష్టానం ఎవరో కాదు తన చేత అభిన్నమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ప్రత్యేక అభిన్న పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు యొక్క దర్శనం అవుతుంది అప్పుడు ముముక్షుడు కృతార్థుడవుతాడు కృతార్థుడంటే అర్థం అంటే ప్రయోజనం కృత అంటే చేయబడినది అంటే తన ప్రయోజనం సిద్ధించింది తన ప్రయోజనం ఏది మోక్షం మోక్షం సిద్ధించింది దానికే కృతార్థత అంటారు ఆ విధంగా కృతార్థుడవుతాడు